తంటపాత బంట కో కో కో కో కో కో కో కో కో కో కోరినాడు నేడు నీకు తల జీతముశేసి ఏలుకోవి శ్రీహరీ గమికాడ అరిది దేహపుటూరి అమరగాడ సరయక నరసేటి నల్ల తెల్ల జల్లివాడ ఇరవై జీతము చేసి ఏలుకోవే శ్రీహరీ కాముని గరిడిలోని కటారి సామువాడ లేమ చూపుల పగలు దివ్యలవాడ గోముననే కంగినారుగురితో నొరటువాడ ఈ మేటినైన నన్ను ఏలుకో శ్రీహరి కొత్త బంట పాత బంట కో కో కో కో కో కో కో కో కో కో కోరినాడు నేడు నీకు ఇత్తల జీతముశేసి ఏలుకోవె శ్రీహరీ ఏడు నేడు లోకముల ఎక్కి దిగినట్టివాడ ఏడు నేడు లోకముల ఎక్కి దిగినట్టివాడ మేడపు సంసారమును మించినవాడ ఓడక వెదకితి నీ ఒక్కడవే రాజవిక ఇడనే ఒక్కడవే రాజవిక ఈడనే శ్రీవెంకటేశలుకోవే శ్రీహరీ కొత్త బంట పాత బంట కోరినాడు నేడు నీకు ఇత్తల జీతము జీతముశేసి ఏలుకోవే శ్రీహరీ